నూట తొమ్మిది విష్ణు శివుడు కాదు వీరవైష్ణవముగాదు బ్రహ్మనిష్ఠగాదు భక్తిగాదు ప్రాణరూపుగాదు ప్రజ్ఞానమదీయగాదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ ఆగామి కర్మను అంటగట్టుచూ జ్ఞానము తెలిసిన యోగులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచు ఆగామి కర్మను అంతము చేయుచున్న ఓ ఆత్మ వినుము దేవతలలో పెద్దవాడయిన విష్ణువుగా గాని శివునిగా గాని చెప్పుటకు ఒకరికి పుట్టినవాడు కాదు పేరు కలిగినవాడు కాదు విష్ణువు ఈశ్వరుల మాదిరి దేవుడు కాదు ఒకప్పుడు అది అనియు మరొకప్పుడు వాడు అని పిలువబడు పరమాత్మను పురుషుడు అని చెప్పలేము స్త్రీ అని కూడా చెప్పలేము భక్తియే పరమాత్మ అనుకునేదానికి భక్తియూగాదు భక్తివలన ఏర్పడు బ్రహ్మనిష్టయూ కాదు అని తెలిపారు జ్ఞానమే దైవస్వరూపమని చెప్పుటకు వీలులేదు జ్ఞానముగాని ప్రజ్ఞానముగాని దేవుడు కాదనియే చెప్పవచ్చును ఫలానా అని చెప్పుటకు ఏ దారీ లేని పరమాత్మను గూర్చి కొందరు ఏమన్నారంటే